రక్షణకు ఒక గడి వంటకు ఒక గడి నిద్రకు ఒక గడి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక గడి ప్రతి గడికి ద్వారాలు ఉన్నాయి ఎందుకు ద్వారాలన్నీ రెక్టాంగులర్గానే ఉంటాయి అది భౌతికమైన అర్థం ఇంతేనా ఇంకేమైనా ప్రతి మ్యాటర్ చుట్టూతా ఏముంటుంది దాని ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది అది ప్రూవ్ కదా ప్రతి మ్యాటర్ చుట్టూతా దాని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక గది నుంచి మరొ ఒక స్టేటస్ నుంచి మరొక స్టేటస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది మ్యాటర్ మారకపోవచ్చు కానీ ముందు మారేది ఏమిటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారు తర్వాతే మ్యాటర్ మారుతుంది అంతేనా మరి ఇప్పుడు ఆ గదిలో నిద్రపోతావు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ వేరు ఇక్కడ పక్కనే పూజ గది ఉంది పూజ గదిలో నువ్వు పొందుతున్న ఎనర్జీ ఫీల్డ్ వేరు ఇప్పుడు ఏ ఇప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడికి ఎనర్జీ అక్కడికి వెళ్ళింది అనుభవవుతాం ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయటం కాబట్టి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని ఆపాలి అంటే రెక్టాంగులర్ రిస్ట్రిక్షన్ అనేది బాగా పనిచేస్తుంది అందుకని ప్రతి దర్వాదానే రెక్టాంగిల్ లో పెట్టారు అది డిసిపేట్ కానివ్వకుండా అక్కడ ఆపేస్తుంది అనమాట అందులో సార్ అదర్వైజ్ పోకిట్ కృష్ చేయాలన్నమాట కృష్ణ చేస్తేనే అది అవతలకి వెళుతుంది లేకపోతే వెళ్ళదు అందుకని మన వాళ్ళు గడపలని దాటకూడదని గడపల మీద నిలబడకూడదని గడపల మీద ఉండి ఏమి చేయకూడదని అది ఎనర్జీ ఫీల్డ్ అక్కడ సో ప్రతి చోట అందుకని మొత్తం అంతా అన్నింటినీ డాట అవతలకు వెళ్ళిపోయేంత వరకు ఇప్పుడు నియమాలు పాటించాల వద్దాం ఇంట్లోకి వచ్చేప్పుడు కాళ్ళు కడుకుమని కాళ్ళే కాదు ముఖ ప్రక్షాళన కూడా చేసుకుని రమ్మని ఎందుకు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల నీలో ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ లో చాలా మార్పులు వస్తాయి ప్రసన్నం అవుతాం వరం కాళ్ళు కడుక్కోకుండా ముఖం కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అంతా ఓటే అనుకో అంతా ఓటే అనుకోవడం వల్ల ఏమైపోయాడు అక్కడ ఉన్న తమో గుణమే ఇక్కడ కూడా అవుతుంది ఇక్కడ ఉన్న తమో గుణమే వంటలో కూడా అంతటా తమో గుణం ఆవరించేసి వివేకంతో బలేదు ఎక్కడ పడుకోవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చెయ్యకూడదు విచక్షణ వివేకంతో బలేదు రేపు ఓటే అంటాడు అంతా ఓటే అర్థం ఉంది ఏమైనా అన్ని ఆహారాలు ఒకటే అంటే ఎట్లాగా ఆకలి ఒకటే ఆకలి ఒకటే గాని ఆహారాలన్నీ ఒకటట్టు అవుతాయి అయ్యేటట్టు అయితే డాక్టర్ నీకు అసలు డైటీషియన్ పనే ఉంది నీకు ఎవరింగ్ క్యారీ హేమ్ థింగ్ ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ ఏమీ లేదండి అన్ని ఒకటే అన్నాం అనుకో మరి అప్పుడు వైద్యశాస్త్రం అప్పుకుంటుందా జానాపేత భౌతికాన్ని చెప్పే వైద్యశాస్త్రమే ఒప్పుకోదు కానీ సూక్ష్మాన్ని అర్థం చేసుకునేవాడికి ఇదట్టకుండా నీ విజ్ఞానం పెరిగే కొద్దీ నువ్వు ఎనర్జీని అధ్యయనం చేసే విధానం మారిపోడాలన్నాన్ని పాలలో ఉడికిస్తే ఫోర్టిఫైడ్ ఎనర్జీ పాలల్లో బెల్లం వేసి ఉడికిస్తే ఇంకా ఫోర్టిఫైడ్ ఎనర్జీ దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఉడికిస్తే ఇంకా ఫోర్టిఫైడ్ ఎనర్జీ అవునా కదా దాంట్లో ఇంకా యాలకులు బడిక బెల్లం ఎక్సట్రా జాజికాయ జాపత్రి కూడా యాడ్ చేస్తే సుగంధ ద్రవ్యాలు కూడా యాడ్ చేశాం అప్పుడు ఏమైంది ఎంత ఫోర్టిఫై అయిపోయింది అంత ఫోర్టిఫై అయిపోయిన పచ్చకర్పూరం కూడా యాడ్ చేశాం ఇప్పుడు ఇంకెంత ఫోర్టిఫై అయింది ఆ స్థాయిలో తయారు చేయబడిన చక్ర ఎంత తినగలుగుతావు అన్న ఉంది ఏమైపోతావు ఏమైపోతావు ఆ ఎనర్జీ ఫీల్డ్ జీర్ణం చేసుకోగలుగుతావా నీ లోపల ఉన్న ఎనర్జీ ఫీల్డ్ కంటే దాని బలం ఎంతో ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏమైపోతావు రెండు రోజులు లేవా పడుకున్నాడు రెండు రోజులు లేవడు అన్నం తిన్నంత చక్ర పొంగల్గా తిన్నాడు అంటే సత్యనారాయణ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం కూడా ఇలాగే తయారవుతుంది ఫోర్టిఫైడ్ ఎనర్జీ ఫీల్డ్ అందుకే కొంచమే తినాలి ప్రసాదాలన్నీ ఫోర్టిఫైడ్ ఎనర్జీ ఫీల్డ్ అనమాట అది నీ లోపలికి విస్ఫోటనం చెంది చాలా ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది అంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోగలిగి ఎంత శక్తి నీ దగ్గర ఉండద్దు అందుకని తిరుపతి లడ్డు లడ్డూ మొత్తం ఒకరికి ఎవరు తినరు నీకెంత ఇష్టం ఉన్నా సరే ఎందుకని లడ్డూ మొత్తం ఒకరికి తిన్నామంటే రెండు రోజులు లేవు అంత ఫోర్టిఫైడ్ ఎనర్జీ ఉంటుంది అనమాట దాంట్లో పదార్థగతంగా చూస్తేనే దాంట్లోనూ సూక్ష్మం దాని ఈశ్వరార్పిత భావన దాంట్లోకి ఈశ్వరుని ఆవాహన చేయడం కాస్మిక్ ఎనర్జీ ఈశ్వరుడు అంటే కాస్మిక్ ఎనర్జీ మరి పంచభూతాలు అంతా ఎనర్జీ ఫీల్డ్ కాదా లేకపోతే అంత వ్యవహారం ఎలా జరుగుతుంది తుఫాన్ ఎలా వస్తున్నాయి ఎత్క్వేక్లు ఎలా వస్తున్నాయి ఏ ఎనర్జీ ఫీల్డ్ లేదా వాటిలో సెల్ఫ్ రియాక్టివ్ ఫోర్స్ లేదా వాటిలో యాక్షన్ రియాక్షన్ లేదా మరి ఆ నేచురల్ ఫోర్సెస్ అన్నింటినీ మనం అధ్యయనం చేస్తున్నాం లేదా కానీ నిజ జీవితంలో వాడుకోవట్లేదు నిజ జీవితానికి దానికి రిలేటివ్ అదే అదే ఇది ఇదే అప్పుడేమై అప్పుడు అజ్ఞానమేగా ఇప్పుడు సైన్స్ స్టడీ చేసామండి చేసిన స్టడీని మనం నిత్య జీవితంలో వాడుకోవటంలా చేసే ప్రయోజనం ఏముంది ప్పుడు కదా ప్రయోగించినప్పుడు కదా నీకు దాని సంగతి ఏదో తెలిసి భ్రాంతికి లంగం అంటే మాత్రం తొందరగా లో అన్నం బాగుంటుంది ఫ్రైడ్ రైస్ బాగుంటుందని అడిగేవాడు పిల్లని టిక్ ఫ్రైడ్ రైస్ ఆయుర్వేదం నిషేధించి అన్నం ఒకసారి ఉడికించిన తర్వాత రువ్వటం కానీ వేయించటం కాని ఇతర ములైనటువంటి దాన్ని ఉపయోగించకూడదు అది విషంగా మారుతుంది అని చెప్పాను విషం అంటే ఆయుర్వేదంలో ప్రాణం తీసేదని కాదు నీ శక్తిని కుంగుబాటు చేసేది అని అర్థం అదే విషాన్ని మందుగా ప్రయోగిస్తే శక్తి యొక్క ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఇప్పుడు లెక్కస్ ఒక మందు ఉంది హోమియోపతి అది పాము విషంలోనే తయారు చేస్తారు పాము విషాన్ని తీసుకుని దాన్ని డైల్యూట్ చేసి డైల్యూట్ చేసి డైల్యూట్ చేసి టెన్ లాక్ పార్ట్ వన్ క్రోర్ పార్ట్ డివైడ్ చేస్తారు అంత డివైడ్ చేసి దాన్ని టూ పర్సెంట్ ఆల్కహాల్లో కదుపుతారు అప్పుడు ఇంకెంత డైల్యూట్ అయ్యింది దాన్ని గనక నీకు ఒక రెండు చుక్కలు వేస్తే నీ లోపల శక్తి విస్ఫోటనం జరుగుతుంది నీ లోపల అప్పటి వరకు పనిచేయకుండా ఆగిపోయిన ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్ని ఒక్కసారిగా పనిచేయడం మొదలు పెడతారు నీ లోపల హార్మోన్స్ రిలీజెస్ అన్ని కూడా సర్దుగా ఉండిపోయినవన్నీ ఒక్కసారి విడుదలవుతుంది అన్ని గేట్లు తెరుచుకుంటాయి ఒకసారి మరి ఉపయోగపడ్డదా ప్రయోగించే తీరులో వేడ అది బాగుంది కాటేయించుకుంటే స్థూలంగా విషాన్నిపుచ్చుకుంటే స్థూలానికి సూక్ష్మానికి గంట భేదం ఉంది ఒకే పదార్థాన్ని సూక్ష్మస్థితికి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో ఏది బలపడిపోయింది ఇప్పుడు అన్నిసార్లు డైల్యూట్ చేస్తే వెళ్ళిపోయింది కదా మరి అంటే స్థూలంగా ఇంకేం మిగలేదు ఇంకేం మిగాలవు అందులో అందులో ఎనర్జీ ఫీల్డ్ మాత్రమే స్వీకరిస్తూ పోయాంజ్ కాల్డ్ పొటెన్ అంటొన్సీ పొటెన్సీని పెంచుతున్నాం పొటెన్సీ పెంచే కొద్దీ ద్రవ్యం తగ్గిపోతుంది ఆటమ్ స్టేటస్కి వెళ్ళిపోయాం ఆటమ్కి ద్రవ్యం ఉందా ఎనర్జీ ఉందా ద్రవ్యం లేదన్నా ఉంది మరి ఆటమ్ విస్ఫోటం నుంచి స్థాయికి తీసుకెళ్ళాలి అటామిక్ ఎనర్జీ నువ్వు డిసైవ్ చేయాలంటే ఆ భార అణువు దాకా వెళ్ళాం దాన్ని తాడనం స్ట్రైక్ చేయాలి ఓపెన్ చేయాలంటే మరి స్ట్రైక్ చేసే ఫోర్స్ కూడా పక్కన ఉండాలి ఇలా చాలా స్లోతుగా అధ్యయనం చేస్తే తప్ప మనం ఎదుర్కొంటా ఉన్న ప్రపంచంలో ఉన్నవే మన కనపడలేదు మరి కనపడనంతా లేదన్నా అంటే ప్రత్యక్షంగా మనకు కనిపించట్లేదు కాబట్టి మనం అలాగే ఆలోచిస్తున్నాం కాబట్టి అందాకే చెప్పాయి బుద్ధి ప్రాథమిక దశల్లో దేనికి లోనబడింది ఇప్పుడు దక్ష ప్రమాణానికి లోపల మరి అక్కడే ఉండు పిల్లవాడు ఆటమామతో ఆడుకుంటున్నాడు ఆ ఆట ఏం ఆడి ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినా అదే ఏమది ప్రయోజనమేం సిద్ధించింది అందుకే షట్ ప్రమాణాలు ముందు చెప్పింది పాఠం ఎందుకు పుట్టావు అనేది ఆ షట్ తేలాలి వాడితో నాకు వదిలేదన్నావు నీకు వాడికి తేడా ఉంది అనుభూతి ప్రమాణం పిల్లవాడు ఆడ బొమ్మతో ఆడుకున్నాడు ఇంతైనా సుఖం వచ్చింది సుఖం ప్రత్యక్షమా అనుభూతే క్షణంలో అది ప్రత్యక్షం తర్వాత ఎప్పుడు అనుభూతి ప్రమాణమే లోపల ఏర్పడుతుంది సుఖం ఎప్పుడు లోపల ఏర్పడుతుందయ్యా నిద్రపోతున్నావయ్యా ప్రత్యక్షమే సుఖం ఎక్కడ ఉంది సుఖం ఎప్పుడు అనుభూతి ప్రమాణం దుఃఖం కూడా అనుభూతి ప్రమాణమే ఇటుదడ్డు అడిదడు అవుతుంది కర్మఫలం అంటే ఏమిటి ఇప్పుడు సుఖప్రమాణం దుఃఖ ప్రమాణం అదే కర్మఫలం అంటే ఏం లేదు కర్మఫలం అంటే ఎక్కడో లేదు నీ జీవితంలో ఉన్న సుఖాలన్నీ కర్మఫలమే నీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ కర్మఫలమే తెలుసుకోవాలంటే ఏం చేయాలి గాలి తీసుకుని విడిచిపెడుతున్నావా లేదా సుఖంగా ఉందా లేదా ఆపి చూ ఆపి చూస్తే ఏమైంది దుఃఖం అంటే ఏమిటో వెంటనే తెలిసిపోయింది అవునా అదే కర్మఫలం ఆయన అమ్మా కొద్దిగా అక్కడ ఎగ్జాస్ట్ ఫైనాన్స్ ఒక విషయం లేకపోతే ఒక ఒక ఈవెంట్ జరిగినప్పుడు అది మనం ప్రత్యక్షంగా చూస్తాం దాని లోపల వచ్చే అన్నం తిన్నావయ్యా అన్నం తినక ముందు ఏముంది ఆకలు ఆకలి అనుభూతి ప్రమాణమేనా ప్రత్యక్ష ప్రమాణమేనా అసంతృప్తి లోపల ఒక అసంతృప్తి ఏర్పడింది వైజ్ఞానికంగా మాట్లాడితే నీ సెల్స్ ఆక్సిడేషన్ చెంది ఆ ఆక్సిడేషన్ ప్రక్రియలో నువ్వు ఎనర్జీ లాస్ అయ్యావు నీ లాస్ ఆఫ్ ఎనర్జీని నువ్వు ఆకలిగా ఫీల్ అవుతున్నావు నిజానికి వైజ్ఞానిక దృష్టితో చూస్తే ఆకలి అనేది లేదు అన్న తింటాం వల్ల సంతృప్తి వచ్చింది లేదు ఎనర్జీ రీఫిల్డ్ వెంటనే రీఫిల్ అయిందా ఎక్కడ అయింది చిన్న మూడు గంటలకు మరి తెలంగానే సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి సైకలాజికల్ నీడు ఫిజికల్ నీడ్ లో మారిపోయావు సైకలాజికల్ కానీ సైకలాజికల్ నీడు గా ఉన్న అసంతృప్తి తినగానే సంతృప్తి అయింది తెలియదా అంటే ప్రత్యక్షాన్ని కూడా కలుపుకునే అయిందిగా అప్పుడు ఫిజియలాజికల్ అయింది రెండు కలిసిపోయినాయి ఫిజియో సైకో రెండు కలిసిపోయి ఫిజియోలాజికల్ ఫిజియలాజికల్ అంటే సాటిస్ఫాక్షన్ నీడు నీకు ఏం చేసినా సంతృప్తిగా ఉండాలనుకుంటావయ్యా ఇట్ ఇస్ ఎ ఫిజియలాజికల్ నీట్ నాట్ సైకలాజికల్ నీడ్ అసంతృప్తి రాకూడదు అది సైకలాజికల్ నీటి నీకు రెండు రావాలయ్యా ఏం చేసినా సంతృప్తి రావాలి అసంతృప్తి రాకూడదు అసంతృప్తి రాకూడదని ముందు నుంచి అనుకుంటున్నావుగా ఇట్ ఇస్ అైకలాజికల్ నీటి దుఃఖం రాకూడదు అది సైకలాజికల్ నీడు ఉన్న సుఖం ఫిజియలాజికల్ జికల్ నీ లో ఫిజికల్ గా సైకలాజికల్ రెండు కలిసి పని చేస్తున్నాయి పని చేస్తేనే సుఖం వస్తుంది అక్కడ క్రియ లేకుండా సుఖం లేదు నిద్ర పోతున్నావు నిద్ర పోవడం పని అక్కడ జరుగుతుంది ఫిజికల్ నీడు సాటిస్ఫై అవుతోంది సైకలాజికల్ నీడు కూడా సాటిస్ఫై అవుతోంది రెండు సాటిస్ఫై అయితే ఫిజియలాజికల్ నీడు దుఃఖం రాకూడదు అనుకున్నావు అప్పుడేమైంది ఫిజిక్స్ తో పని లేదు అక్కడ గురతోనే పని అక్కడ సైకలాజికల్ నీడు ఒకటే వ్యాపారం చేయడం మొదలెట్టవయ్యా లాభమే రావాలా నష్టం రావకూడదు అంతేనా నష్టం రాకూడదు సైకలాజికల్ నీడు లాభం వచ్చింది సాటిస్ఫాక్షన్ వచ్చింది నష్టం రానప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదా టైం వచ్చినప్పుడు ఇంకా ఆకలిట వాళ్ళ సంగతుంది మీరు ఫోన్ చేసి మీరు బయలుదేరాల్సిన టైం వస్తే ముందు చేయండి సరే అది కాబట్టి ఇప్పుడు ఫిజికల్ నీడు వేరే సైకలాజికల్ నీడు వేరే ఫిజియలాజికల్ నీడు వేరే ఈ మూవీంటికి అవతల స్పిరిచువల్ నీడు నేను ఎందుకు కుట్టానాయి అసలు ఎవరు ఆన్సర్ చెప్తారు ఇప్పుడు ఫిజికల్ లీడ్ చెప్తుందా సమాధానం సైకలాజికల్ లీడ్ చెప్తుందా ఎవరిని అడిగిన నువ్వే తెలుసుకోవాలి అంట ఆన్సర్ ఏం చెప్తారు నేను ఎందుకు పుట్టా అడుగు ఎవరైనా ఈ భూమండలం మీద ఎవరు చెప్తారు నువ్వే తెలుసుకోవాలిరా బాబు ఎవరిని అడుగుతావేంటి నువ్వెందుకు పుట్టావంటే నీ తల్లిదండ్రులు కూడా తెలీదు కొన్ని పాఠం చెప్పిన వాడిని అడుగుదామాన్సర్ ఎవరు అడగాలి యువర్ సెల్ఫ్ అన్నాకు పుట్టాను యూ ట్ రియలైజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ రియలైజేషన్ ఈ స్పిరిచువల్ నీడీ ఆ రియలైజేషన్ అనేది స్పిరిచువల్ నీడీ ఎట్ట ఈ మూడు లేకుండా దాని చేయగలుగుతావా మూడు లేకుండా చేయలేవు కానీ ఈ మూడితో ఆగిపోయావు అప్పుడు అది తీరుతుందా కాబట్టి పర్సనే పర్సన్ హూఇజ్ ఇంటెండెడ్ ఫుల్ఫిల్ ది స్పిరిచువల్ వాడేమయ్యాడు వాడు మేము ముందున్న మూడికి సామాన్య స్థితిలో ఉంచుకున్నాడు నైన్స్టీను ఆరు ఒకే రకమైన కోట్లు కుట్టించుకున్నాడు సూట్లు వై అని అడిగారు ఆయన ప్రపంచం అంతా ఉంది కదా వస్త్ర ప్రపంచం ఆనాడికే విపరీతమైన ఫ్యాషన్ ప్రపంచం అంతా ఉంది కదా మీరు ఫ్రాన్స్ అనే దేశంలో ఉన్నారు ఫ్రెంచ్ దేశంలో అసలు వస్త్ర ప్రపంచానికి ఫ్యాషన్ ప్రపంచానికి పెట్టింది పేరు ఇలాంటిది మీరు ఒకే రకమైన ఆరు సూట్లు గుర్తించుకున్నారు ఏమిటండి ఇది మీరు సైంటిస్ట్గా చేయదగిన పనేనా అని అడిగారు ఐ థింక్ ఇట్ ఈస్ యూజ్లెస్ యూజింగ్ వన్ మినిట్ టైం టు సెలెక్ట్ మై డ్రస్ అన్నాడు ఎందుకని ఆయన స్పిరిచువల్ నీడ్ మీద చూశాడు ఒక్క నిమిషం కూడా దీనికి వృధా యూ వేర్ ఎ బ్రౌన్ సూట్ వెదర్ యుర్ ఎ బ్లూ సూట్ మేక్స్ నో డిఫరెన్స్ ఈ సత్యాన్ని గ్రహిస్తే శరీరమే నీకు వస్త్రం కదా బయట ఉన్న వస్త్రాన్ని లెక్కేస్తున్నాం ఇఫ్ యు ఆర్ ది సెల్ఫ్ బాడీ ఈజ్ యూర్ క్లాతింగ్ అంతే కదా ఒక షీట్ అవుటర్ షీట్ అదొక ఇన్నర్ షీట్ అంతే కదా బాడీ ఈజ్ అన్ ఔటర్ షీట్ మైండ్ ఈజ్ అన్ ఇన్నర్ షీట్ బాడీ మైండ్ కాంప్లెక్స్ అని నేను అందామా ఇప్పుడు రెండు రెండు గొడవలు వేస్తున్నాం అండి ఆ రెండు గొడవలు నేను అందామా ఇప్పుడు ధరించేసి క్లాత్ నేనంటే ఎట్లాగా సో యుర్ యు ఆర్ అంటున్నా సో ది సేమ్ సో వన్స్ యూ రియలైజ్ దూ ఆర్ దిస్ దెన్ యూ హ్యావ్ గాట్ యువర్ ఓన్ షీత్ బాడీ ఈస్ దేర్ మైండ్ ఈస్ దేర్ యూ లూజ్ ఇట్ ఓన్లీ ఫుల్ఫిలింగ్ ది నీడ్ ఆఫ్ ది స్పిరిచువల్ సో వాట్ ఈస్ స్పిరిట్ వాట్ ఈస్ సోల్ రెండు పదాలున్నామ స్పిరిట్ సోల్ స్పిరిట్ ఈచువల్ గా స్పిరిచువల్ నీడ్ అనర్థం అంటాడు వేదాంతానికి సరిపోవు స్పిరిట్ టు సోల్ రెండు పదాలు చాలా ఆత్మ అన్న శబ్దానికి రెండు పదాలు చాలా ఆ రెండు వాయిడ్ దాని అర్థాలు అసలు ముందు అని అర్థం దానికంటే ముందు చెబుతున్నావు అక్కడ లేవని అర్థం ముందు చెప్పినవి లేవంటే ఉన్నది ఎక్కడ తెలిసింది నీకు అని అడుగుతుంది వేదానం ఉన్నది తెలిసినవాడు ఆత్మనిష్ఠుడు శరీరం లేదు మైండ్ లేదు వచ్చావు నీ నీ ఉనికిని నీ ఉనికిని దేనితో అయితే గుర్తిస్తూ వచ్చావు వాటికే ప్రాధాన్యత ఇవ్వలే నువ్వు లేనంత మాత్రమే ఉన్నది తెలుసుకున్నట్టేనా నువ్వు ఉన్నది తెలుసుకున్నవాడెవడు వారికి ఇవి లేవా ఇ లేవంటే సరిపోతుందా అంటే బై సర్కాస్టిక్ You ఆల్సో యున్ సే బట్ ఇస్ నాట్ అఫ్ అంటు బుద్ధి చేసే మ్యాజిక్ తో చెప్తే లాభం లేదంటు వాట్ యుట్ రియలైజేషన్ అండి మీలో ఒక కొత్త శక్తిని ఆవిర్భవింపజేస్తుంది కొత్త సమర్థతను ఆవిర్భవింపజేస్తుంది నూతనమైనటువంటి స్థితులను ఆవిర్భవింపజేస్తుంది వాటన్నింటినీ నువ్వు నీ లోపల అనుభవించాలి అనుభూతి చెందాలి అధిగమించాలి ఆ స్థితిలో మళ్ళీ సాక్షి అవ్వాలి ఆ లోపల జరగాల్సిన పరిణామం అంతా జరిగి నీవు ఆ వివేకి అవ్వాలి విజ్డమ్ ఇస్ ప్రాసెస్ నాట్ ఎ లాజిక్ అంటే అనుభూతిలోకి రావాలి ఎనిమిదేళ్ల పిల్లవాడికి ఎనభై ఏళ్ళ వాడికి ఏమిటి కదా చూస్తే వీడికి వాడికి లాజిక్ ఒకటే ఎనిమిదేళ్ల వాడికైనా లాజిక్ అదే ఎనభై ఏళ్ల వాడికైనా లాజిక్ అదే బుద్ధి అనే తలంలో అంతే కదా సెల్ఫ్ అనే తలానికి వెళ్ళేటప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాబట్టిన్నది ఏదో నువ్వు తెలుసుకున్న వాడవీ దానిని విశ్వవ్యాపకమైనటువంటి స్థితికి నువ్వు గ్రహించగలిగినటువంటి స్థితికి ఎదిగినప్పుడు నువ్వెంత సమర్థుడు అయ్యావు నీ సమర్థత మారిపోయింది నీ స్థితి మారిపోయింది అట్లా నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పడంతో వేదాంతం మొదలవుతుంది సెల్ఫ్ రియలైజేషన్ నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పడంతో మొదలవుతుంది గుర్తించడంతో మొదలవుతుంది అదే మిగిలిన శాస్త్రాలన్నీ నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పగా యు ఆర్ ది స్పిరిట్ యుర్ ది సోల్ అనగానే ఆగిపోయింది అదే తేడా అంతమస్త్రాలు సస్లో ఎన్ని శాస్త్రాలను సెల్ఫ్ రియలైజేషన్ అనే అంటాడు వాడు యు ఆర్ ది స్పిరిట్ యుర్ ది సోల్ అనగానే వాడి దగ్గర ఇంకేం అడవు నో నేరేషన్ నో ఎక్స్ప్లెనేషన్ మరి అటువంటి అప్పుడు నువ్వు ఎలా పరిణామం చెప్తావు నువ్వు ఎలా ఎదుగుతావు ఎలాగే